hare he o పౌర్ణస్ పౌర్ణమాదాయ పౌర్ణమేవశిష శాంతి శాంతి శి హ ఏదైనా కార్యాన్ని ఆరంభించడానికి పూర్వము లేదా ఏదైనా గ్రంథాన్ని ఆరంభించడానికి పూర్వము శిష్టాచార సంప్రదాయానుసారంగా మంగళాచరణం చేయాలి అనేటువంటి ప్రథా పరిపాటి మన హైందవ సంప్రదాయంలో ఉంది మంగళము అంటే శుభం అర్థం అంటే ఏమిటి మనకు ఆ కార్యంలో లేదా ఆ గ్రంథము అధ్యయనము కానీ రచన కానీ అధ్యాపనము కానీ చేయుటందు మన యొక్క గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ చేసినటువంటి జ్ఞాత రూపం చేత కానీ అజ్ఞాత రూపం చేత కానీ చేయబడినటువంటి పాపాలు ఉంటాయో అవి ప్రతిబంధకములుగా నిలుస్తాయి ప్రతిబంధకం అంటే ఇదేనకంటారు కార్య విరోధికు ప్రతిబంధకయ్యే కార్యమునకు విరోధులు కార్యమును నిలుపునవి ఆపునవి ప్రతిబంధకములు అనబడతాయి అయితే ఆ పాపములే ప్రతిబంధకములుగా నిలబడతాయి శ్రేయాంశి బహువిఘ్నాని అని పెద్దలు చెప్తూ ఉంటారు ఏదైనా శుభకార్యం మొదలు పెడితే అనేక విఘ్నాలు ఎదురవుతాయంటారు ఆ విఘ్నాలంటే పాపం అదే ప్రతిబంధకములుగా నిలబడతాయి అంటే కార్యమును నిర్విఘ్నంగా పరిసమాప్తము కాకుండా నిలిపివేస్తాయి అటువంటి విఘ్నాలను ధ్వంసము చేయుటకు అనుకూలమైనటువంటి మనసు ద్వారా వాక్కు ద్వారా శరీరం ద్వారా చేపడినటువంటి ఏదైతే వ్యాపార విశేషం ఉంటుందో దానికే మంగళము అంటారు ఈ మంగళాచరణం గురించి వృత్తి రత్నావళి అనేటువంటి గ్రంథంలో మేము ఉపోద్గత రూపంలో దాదాపు పది పదిహేను పేజీలు రాశాము అందులో నాలుగవ పేజీలో ఈ మంగళాచరణం గురించి లక్షణం చెప్పబడింది మంగళాచరణం ఏమిటి మంగళాచరణ విషయంలో ప్రమాణం ఏమిటి మంగళము ఎన్ని విధములు గ్రంథారంభమున మంగళాచరణము ఎందుకు చేయాలి మంగళాచరణం యొక్క ప్రయోజనం ఏమిటి అని ఈ ఐదు విషయాలను తీసుకొని ఈ ఐదు విషయాలపైన ఒక్కొక్కటిగా కూలంకషంగా మేము చర్చించి ఆ ఉపద్గతంలో రాసి ఉన్నాము అందులో మొదటి ప్రశ్నకు అంటే మంగళాచరణం అనగా ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానము అక్కడ చెప్పాము మంగళాచరణం యొక్క లక్షణం మంగళాచరణం అనగా ఏమిటి అంటే దాని యొక్క స్వరూప ప్రశ్న అంటే లక్షణం యొక్క ప్రశ్న లక్షణం దేనికంటారు లక్షణము అంటే అసాధారణ ధర్మం లక్షణ అసాధారణమైనటువంటి ధర్మము లక్షణము అంటారు అంటే ఏదైనా ఒక వస్తువును గుర్తించాలంటే తెలుసుకోవాలంటే దాని యొక్క విశిష్ట ధర్మము అసాధారణ ధర్మం తెలుసుకుంటే దాన్ని ఇతర వస్తువుల నుండి ఇతర పదార్థముల నుండి వేరు చేసి ఇది అముక పదార్థం ఉన్నది అని నిశ్చయంగా మనము తెలుసుకోవడానికి వస్తుంది అసాధారణమంటే దేనికంటారు కిసి ఏక కాలు విషయ్ అతీ ఏక కార్యక కారణ హోవే సో అసాధారణ కారణకయ్యే ఏదో ఒకదానియందు మాత్రమే ఉంటుంది ఆ ధర్మం అన్నిట్లో ఉండదు దానికి అసాధారణ ధర్మము అంటారు ఆ అసాధారణ ధర్మమునకే లక్షణము అంటారు యథా గోహో శృంగిత్వం లక్షణం కృతంచేత లక్షభూత గోభిన్న మహిష్యాదవు అతివ్యాప్తి ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి లక్షణము అనేది అసాధారణ ధర్మము అని తెలుసుకున్నాం కదా ఆ అసాధారణ ధర్మం ఎలా ఉండాలి అంటే ఆ లక్షణము ఏ వస్తువుకు లేదా ఏ వ్యక్తికి మనం చేస్తున్నామో ఆ వస్తువుకు ఏమంటారు లక్ష్యము అంటారు మరియు దానికి చేయబడినటువంటి అసాధారణ ధర్మం నిర్ణయం ఏదైతే ఉందో అది లక్షణం ఉదాహరణకు ఒక గోవును తీసుకుందాము గోహో శృంగిత్వం లక్షణం కృతంచేత్ గోవు ఎలా ఉంటుంది దాన్ని గుర్తుపట్టేది ఎలా గోవు అనేది ఒక పశు విశేషము మరి పశువులు అనేకం ఉన్నాయి గోవు పశువే అంటారు గుర్రము పశువే అంటారు గేదే పశువే అంటారు అనేక రకాల పశువులు ఉన్నాయి పశుత్వం అనేది సాధారణ ధర్మం అన్నిట్లో ఉంటుంది కానీ ఇది గోవు అని విశేషించి ఇతర పశువుల నుంచి వేరు చేసి గుర్తించడానికి దాని యొక్క అసాధారణ ధర్మ రూప లక్షణం ఏమిటి అని ప్రశ్న లక్షణం ఈ విధంగా చేశారనుకోండి ఏమని శృంగిత్వం గోహో లక్షణం గుమ్ములు గలది ఆవు అని ఈ విధంగా ఆవు యొక్క లక్షణం చేశామనుకోండి అప్పుడు ఆ లక్షణము నిర్దిష్ట లక్షణం అవుతుందా అది దుష్ట లక్షణం అవుతుంది దోషపూరితమైనటువంటి లక్షణము దోషం వస్తుంది ఏ విధమైన దోషం వస్తుంది అనంటే అతివ్యాప్తి అనేటువంటి దోషం వస్తుంది అతివ్యాప్తి అతి వ్యాప్తి అని అంటే అలక్ష్య గమనం అతివ్యాప్తి అంటే మనం ఏ వస్తువుకు లేదా ఏ వ్యక్తికి లక్షణం చేస్తున్నామో అది లక్ష్యం అనబడుతుంది ఆ లక్ష్యంలో మనం చేస్తున్నటువంటి లక్షణము వర్తించి మరియు మనకు లక్ష్యము కాని అన్యత్ర కూడా ఆ లక్షణము పోతుంది ఉదాహరణకు మనం ఇప్పుడు చెప్పుకున్నాము శృంగిత్వం గోర లక్షణం గోవు యొక్క లక్షణం ఏమిటి అసాధారణ ధర్మం ఏమిటి అంటే కొమ్ములు గలది అవకాట కొమ్ములే దాని యొక్క అసాధారణ ధర్మం దాని లక్షణము అని చెప్పినట్లయితే ఏమవుతుంది అది గోవులో ఉంటుంది కొమ్ములు లక్షూతమైనటువంటి గోవులో ఉంటాయి కానీ ఆ లక్ష్యము కానటువంటి గేదెలు మేకలు గొర్రెలు జింకలు మొదలైనటువంటి వాటిలో కూడా ఈ లక్షణం పోతుంది అంటే లక్ష్యమునందు ఉండి లక్షము కాని అన్యత్ర వేరే పశువులన్న కూడా ఈ లక్షణము పోతుంది అంటే కొమ్ములు అనేటువంటిది కేవలం గోవియందే కాకుండా ఇతర పశువుల్లో కూడా ఉంటున్నాయి అన్నప్పుడు కొమ్ములు గలది ఆవు అంటే మరి గేదెలకు కూడా ఆవరణాలే జింకలకు కూడా ఆవరణాలే మరి గొర్రెలకు మేకలకు కూడా ఆవు అని ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది మరి మనము ఏదో ఒకదాన్ని విశేషించి తెలుసుకోవాలని లక్షణం చేస్తున్నాం కదా అనేక పశువుల నుంచి ఆవు అంటే ఎవరు ఏమిటి అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము మరి కొమ్ములు కలదంటే అనేక పశువుల్లో కూడా కొమ్ములా ఉంటున్నాయి అలాంటప్పుడు మనము ఏదని గుర్తించాలి ఇప్పుడు ఆవు అని మేకను ఆవనన్నా లేదా ఆవనన్నా జింకను ఆవనన్నా దీన్ని ఆహ్వానాలే అనేటువంటి లక్షణం యొక్క అతివ్యాప్తి అంటారు దీనికి అతి వ్యాప్తి వ్యాప్తి అంటే వ్యాపించుట అతి అంటే అతిక్రమించి లక్షమును అతిక్రమించే అన్యత్ర ఈ లక్షణము వ్యాపిస్తుంది అంటే అక్కడ కూడా ఈ లక్షణం పోతుంది అందువల్ల దీనికి అతి వ్యాప్తి దోషము అంటారు ఈ లక్షణము నిర్దిష్ట లక్షణం కాదు కుమ్ములు గలది ఆవు శృంగిత్వం గోర్ లక్షణం అనేటువంటి ఈ లక్షణము నిర్దిష్టమైనటువంటి లక్షణం కాదు దోషపూరితమైంది ఎటువంటి దోషం అంటే అతివ్యాప్తి దోషం అంటారు దీనికి అందువల్ల ఆవు లక్షణము నిర్ధారణ చేయబడలేదు ఇప్పుడు అప్పుడు మరి లక్షణాన్ని మార్చి మళ్ళీ ఏం కపిల రంగు గలది ఆవు అని ఇట్లా లక్షణం చేశారనుకోండి కపిల రంగు గలది ఆవు సరే సంపూర్ణ గోజాతిలో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త గోవులలో కొన్నిటి అందు ఈ కపిల వర్ణము ఉంటుంది లక్ష్యంలో ఉంటుంది కానీ సంపూర్ణ గోజాతిలో కపిలత్వము అనేది ఉండదు కపిల అంటే ఏ విధంగా కోతి యొక్క వెంట్రుకల యొక్క రంగు ఏ విధంగా ఉంటుందో దానికి కపిల అంటారు ఆ విధ వర్ణము గోవుల్లో కూడా కొన్ని చోట్ల ఉంటుంది కానీ సంపూర్ణ గో జాతిలో లేవు ఎందుకంటే లక్షణం ఎట్లా ఉండాలంటే ఎక్కడ ఆవు కనిపించినా గాని ఇది ఆవు అను గుర్తించాలి అది ఎర్రది ఉండొచ్చు కర్రది ఉండొచ్చు తెల్లది ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు దానికి ఒక వర్ణం ఇచ్చి చెప్పినట్లయితే ఏమవుతుంది కపిల వర్ణం గలది ఆవు అంటే తెల్లని గోవుల్లో లక్షణం తక్కువ పడుతుంది అక్కడ కపిల వర్ణం లేదు నల్లని గోవులు ఉంటాయి కొన్ని ఎర్రని గోవులు ఉంటాయి కొన్ని చిత్రవర్ణం కలిగినవి ఉంటాయి అవి కూడా గోవులే అనపడతాయి కదా మరి గోవు యొక్క లక్షణము కపిల వర్ణము గలది అని చెప్పినట్లయితే ఏమవుతుంది సంపూర్ణ గోవుల్లో ఈ లక్షణము వర్తించడం లేదు మనకు లక్ష్యమేది ఆవు కాదు సంపూర్ణ గోజాతి ప్రపంచంలో ఎక్కడ ఆవు ఉన్నా కానీ ఇది ఆవు గుర్తించాలి అటువంటి లక్షణం మనము ఎన్నుకోవాలి మరి ఇప్పుడు కపిలత్వం గోర్ లక్షణం అని ఈ విధంగా లక్షణం చేస్తే ఏమవుతుంది లక్ష దేశ అవర్తిత్వం అవ్యాప్తి అనేటువంటి దోషము వస్తుంది అవ్యాప్తి దూషం అంటారు దీనికి వ్యాప్తి అంటే వ్యాపించుట సంపూర్ణ ప్రపంచంలో ఉన్నటువంటి గో జాతిలో కూడా ఆ లక్షణము వర్తించాలి వ్యాపించాలి కానీ సంపూర్ణంగా గోజాతిలో వ్యాపించడం లేదు కొన్ని గోవుల్లో మాత్రం ఉంటుంది కానీ కొన్ని గోవుల్లో उड़ू लक्ष्य ऐक देशक देश लक्ष्य देश अवर्तिव अव्यादी अव्याति देशम कर लक्षण तक बड़ी लक्ष्य नक् पड़े अन्नी गोवलो यक्षण वर्तमे कपिल गोर लक्षण संपूर्ण गोवलों वर्तमु కొన్ని గోవుల్లో వర్తిస్తుంది కొన్ని గోవుల్లో వర్తించడం లేదు మనకు సంపూర్ణ గోవుల యొక్క లక్షణం చేసేది ఉన్నది ఎక్కడ ఆవు ఉన్నా కూడా ఇది ఆవు గుర్తించాలి అది ఎర్రది ఉండాలి కర్రేది ఉండాలి ఏదన్నా కొన్ని గోవులకు కొమ్ములు ఉండవు గుండు తల ఉంటుంది దానికి గోవు అనరేమి కొన్ని గోవులు తెల్లవి ఉంటాయి దానికి గోవు అనరేమి ఒక వర్ణమిచ్చి చెప్పినా గోవు లక్షణం కుదరడం లేదు అవ్యాప్తి దోషం వస్తుంది కపిలత్తం గోరు లక్షణం అంటే శృంగిత్వం గో లక్షణం అంటే లక్షము కానీ గేదెలు గొర్రెలు వాటికి అందు పోతుంది అక్కడ అతివ్యాప్తి దోషం వస్తుంది ఇక్కడ ఏమో అవ్యాప్తి దోషం వస్తుంది సంపూర్ణ గోజాతిలో ఈ లక్షణం వర్తించడం లేదు వ్యాపించడం లేదు అవ్యాప్తి అందువల్ల ఇది అవ్యాప్తి దోషం అంటారు సరే ఇక్కడ అవ్యాప్తి దోషం వస్తుంది సంపూర్ణంగా గోవుల్లో ఈ లక్షణం వర్తించడం కదా మరి దోషపూరితమైనటువంటి లక్షణం అది గ్రాహ్యం ఉండదు త్యాజ్యం ఉంటుంది మరి లక్షణం చేయాలి గోవునైతే గుర్తించాలి మరి ఎలా చేయాలి ఆ గోవు లక్షణము అంటే మరొకరు అన్నారు ఏకశవత్తం గోహో లక్షణం అన్నాడు ఏకశవత్తం శఫము అంటే గిట్టె గోవులకు గేదెలకు మరి మేకలకు జింకలకు గిట్టెలు ఉంటాయి పాదము భూమిపైన మోపే చోట ఆ గట్టిగా రెండుగా చీలినటువంటి గిట్టెలు ఉంటాయి దెక్కెలు అంటారు గిట్టెలు అంటారు అయితే ఒక లక్షణం చేసాడు ఏకశిఫవత్వం గోహో లక్షణం అంటే ఒంటిగిట్టగలది ఆవు అన్నాడు అనుకోండి ఇది సంపూర్ణ గోజాతులు ఎక్కడ కూడా లేదు అసంభవం అందుకు ఒంటిగిట్టే దేనికి ఉంటుంది గాడిదకు గుర్రమునకు ఉంటాయి ఒంటిగిట్టే కానీ గోవులకు ఉండవు కదా గోవులకు రెండు గిట్టెలు ఉంటాయి రెండుగా చీలి రెండు ఉంటాయి కానీ ఏకశభవత్వం ఒంటి గిట్టె గలది ఆవు అన్నారనుకోండి అప్పుడు సంపూర్ణ గోజాతిలోనే ఆ లక్షణం వర్తించడం లేదు అసంభవము గోజాతిలోనే అసంభవం ఉన్నది ఈ ఒంటి ఉండుట అనున్నది ఇది కూడా దూషగ్రస్తమైంది ఏం దోషం అసంభవ దోషము అంటారు మరి నిష్కృష్ట లక్షణం ఏమిటి అంటే ఈ విధంగా ఉంది లక్షతావచ్చేదక సామానాధికరణత్వే సతి లక్షతావచ్చేద కావచ్చన్న ప్రతియోగిత భేద సామానాధికరణ్యం అతివ్యాప్తి లక్షతావచ్చేదక అధికరణం నందు ఉండియో లక్షతావచ్చేద కావచ్చన్న ప్రతియోగితాక భేద అధికరణం నందు కూడా లక్షణము ఉండుట అనగా లక్ష్యమునందు ఉండియు లక్ష్య భిన్నమునందు కూడా లక్షణముడుట అతివ్యాప్తి దూషం అనబడును ఎట్లా అనగా గోవు లక్ష్యమగుచో గోత్వము లక్ష్యతావచ్చేదకమగును పృథివీ లక్ష్యమగుచో పృథివీత్వము లక్ష్యతావచ్చేదక వాయువు లక్ష్యమగుచో వాయుత్వము లక్ష్యతావచ్చేదకమొగట సర్వత్రా సుగమం సమానాధికరణత్వం అంటే ఏకాధికరణత్వం లక్షతావచ్చేదకముచే సమానాధికరణం ఏదియో అది లక్షతావచ్చేదక సమానాధికరణం అనబడును అనగా లక్షతావచ్చేదకము గోత్వాధికరణం ఏదియో అదే లక్షణములకు కూడా ఒకవేళ అధికరణమగుచో అంటే ఆశ్రయం మగుచో ఆ లక్షణము లక్ష తావచ్చేదక సమానాధికరణము ఉదాహరణకు గోవు ఎందు గోత్వం ఉండును గోవు లక్ష్యమగుతో లక్షతావచ్చేదకము గోత్వం మగును లక్షతావచ్చేదకమగు గోత్వమునకు ఆశ్రయము అనగా అధికరణమునకు గోవు అగును దాని లక్షణము అంటే శృంగిత్వము కూడా ఉండును అందువల్ల శృంగిత్వం లక్షతావచ్చేదక సమాన అధికరణమగును ఇప్పుడు లక్షణములోని ఉత్తరార్థము తెలుసుకుందాము గవాది భేద అంటే గవాది భేదాధికరణమందు శృంగిత్వ లక్షణం ఉండుట గౌహూ న ఇది ఆవు కాదు అను భేద వ్యవహారం నందు శృంగిత్వ లక్షణం ఉన్నది ఇచ్చట ప్రతియోగితాకత్వం భేదమునకు విశేషణమగును ఎస్సే అభావ సప్రతియోగి దేని యొక్క అభావం కలదో అభావమునకు ప్రతియోగి అగును అలాంటప్పుడు గోభేదమునకు అంటే అన్యోన్యభావమునకు గోవు ప్రతియోగి అగును ప్రతియోగిత గోవియందును అభావమునకు నిరూపకము ప్రతియోగితగును ప్రతియోగితాకు నిరూపకము అభవమగును గోవియందు ఏ ప్రతియోగిత గలదో తన నిరూపకము భేద సామానాధికరణ్యమని సిద్ధించింది ప్రతియోగిత్వములకు విశేషణము లక్ష్యతావచ్చేదకావచ్చన్నము అనగా పూర్వం చెప్పబడినట్లుగా గోత్వాదులు లక్షతావచ్చేదక గోనిష్ట ప్రతియోగిత ఏది గలదో అది గోత్వావచ్చన్న మగును కావున గోనిష్ట ప్రతియోగివము లక్షతావచ్చేదకీభూత గోత్వావచ్చన్న మగును లక్షతావచ్చేదకీభూత గోత్వావచ్చన్న గోనిష్ట ప్రతియోగిత నిరూపిత గౌహూ న అను భేద సామానాధికరణ్యము చెప్పబడిన లక్షతావచ్ఛేదక సామానాధికరణత్వము కూడా శృంగిత్వమునందు ఉన్నందువలన శృంగిత్వము గోవు యొక్క లక్షణము కాదు అతివ్యాప్తి దోషగ్రస్తమైనదని భావం నిష్కర్ష ఏమనగా లక్షతావచ్చేదకం యొక్క అధికరణమున్నందు లక్షణం ఉండియూ లక్షతావచ్చేదకా వచ్చిన ప్రతియోగితాక భేదము అన్యోన్యాభావం యొక్క అధికరణం కూడా ఉండుట అతివ్యాప్తి అవును అనగా లక్ష్యమున్నందు ఉండియూ లక్ష్యము గాని దాని ఎందు కూడా లక్షణం ఉండుట అతివ్యాప్తి భూసమరుడు అలక్ష్య గమనం అతివ్యాప్తి అని అతివ్యాప్తికి ఈ విధంగా నిష్కృష్ట లక్షణము చేయబడింది ఇక అవ్యాప్తి యొక్క నిష్కృష్ట లక్షణం ఈ విధంగా ఉంది లక్షతావచ్ఛేదక సమానాధికరణ అత్యంత అభావ ప్రతియోగివం అవ్యాప్తి అనగా లక్షతావచ్చేదకం యొక్క అధికరణమున్నందుం అభావమునకు ప్రతియోగి అవుట అవ్యాప్తి అగును ఎట్లనగా గోవు లక్ష్యమవుచో గోత్వం లక్ష తావచ్చేదకమగును లక్ష తావచ్చేదకమవు గోత్వమునకు అధికరణము ఆశ్రయము గోవు అదే లక్ష్యము కూడా దాని అందరి ఏకదేశములోని అత్యంత భావమునకు ప్రతియోగి అగుట అవ్యాప్తి అగును ఉదాహరణకు నీల రూపవత్వం గోర లక్షణం గోత్వాధికరణముగు శ్వేత గోవు ఎందు నీల రూపత్వభావం ఉన్నది తాదృశ్య అత్యంత భావనకు ప్రతియోగిత్వము నీల రూపమునందుగలదు కావున లక్షత వచ్చేదక గోత్వ సామానాధికరణ అత్యంత భావ ప్రతియోగిత్వము నీల రూపమునందున్నందున నీల లక్షణము కాదు మరేమనగా అవ్యాప్తి దోషగ్రస్తమైనదని భావము లక్షిక దేశ ఆ అవ్యాప్తి దానికే లక్షతావచ్చేదక సమానాధికరణ అత్యంత భావ ప్రతియోగివం ఆ వ్యాప్తి అని నిష్కృష్ట లక్షణము చేయబడింది ఇక అసంభవ దోషం గురించి తెలుసుకుందాం లక్షతావచ్చేదక వ్యాపకీభూత అభావ ప్రతియోగిత్వం అసంభవ లక్షతావచ్చేదకం సంపూర్ణ అధికరణం నందు ఏ అత్యంత భావం ఉండునో దానికి ప్రతి ఏ అసంభవ దోషమును అనగా లక్షమాత్రము నందు అంటే సంపూర్ణ లక్ష్యం నందు లక్షణము ఉండకుండుట అసంభవ మగును ఉదాహరణకు ఏకశవత్వం గోర లక్షణము ఒంటి గిట్టేగలది గోవు అని గోవు యొక్క లక్షణం చేసినచో ఆ లక్షణము అసంభవ దోషగ్రస్త మగును ఎందుకనగా గోత్వము లక్షతావచ్ఛేదకమవుచో దాని అధికరణము గోవులోని వ్యాపకీభూత అభావము అంటే సంపూర్ణ గో జాతిలో ఏక సఫవత్వ అభావము ఉంది దానికి ప్రతియోగి ఏక సఫవత్నందు కలదు సకల గోవుల నందు గోత్వముడును కావున ఏక సఫవత్వ అభావము గోత్వ వ్యాపకీభూత అభావముగును దానికి ప్రతియోగి అగు ఏక సఫవత్వము గోవు యొక్క లక్షణము కాదు మరే మనగా అసంభవ దోషగ్రస్తమైనదని భావము లక్ష మాత్ర ఆ వృత్తిత్వం అసంభవ ఈ ప్రకారంగా లక్షణంలో పరీక్ష చేసేటప్పుడు ఈ మూడు దోషాలు లేకుండా చూసి నిర్దిష్ట లక్షణం చేయాలి అతివ్యాప్తి దోషము కానీ అవ్యాప్తి దోషము కానీ అసంభవ దోషము కానీ లేనటువంటి లక్షణము అది నిర్దిష్ట లక్షణము అనపడుతుంది మరి ఇప్పుడు గోవు యొక్క లక్షణం ఏమిటి మూడు విధాలుగా చేస్తే దోషం వస్తుంది శృంగిత్వం గోర లక్షణం అనే ఈ విధంగా చెప్పినట్లయితే అతివ్యాప్తి దోషం వస్తుంది మరి కపిలత్వం ఘోర లక్షణం లేదా శ్వేతత్వం ఘోర లక్షణం లేదా నీలత్వం ఘోరలక్షణము అని ఈ విధంగా చేశామనుకోండి అది కొన్ని గోవులలో మాత్రమే ఉంటుంది సంపూర్ణ గోజాతిలో ఉండదు ఎందుకు అనేక రకాలుగా ఉంటాయి సంపూర్ణ గోవుల్లో రాదు ఆ లక్షణం కొన్ని గువుల్లో ఉంటుంది అందుకని అది అవ్యాప్తి దోషగ్రస్తం అవుతుంది ఇక ఒంటి గిట్టగలది ఆవు అని అంటే అసంభవ దోషగ్రస్తం అవుతుంది ఇంకా ఏదైనా చెప్పామనుకో చెవులు ఆవు అంటే చెవులు అన్నీ ఉంటాయి మనుషులకు కూడా ఉంటాయి అనేక పశువుల్లో కూడా ఉంటాయి మరి తోక ఉన్నది ఆవు అన్న అనుకో తోక అనేక పశువులకు ఉంటాయి మరి ఇది ఆవు అని నిర్ధారణ చేసి మనం నిర్ణయించి ఇతర పశువుల నుంచి వేరు చేసి ఇదే ఆవు అని గుర్తించాలంటే దాని లక్షణము ఏ విధంగా చేయాలి అసాధారణ ధర్మం ఏమిటి ఒకే దాని ఎందు ఉండాలి ఆ ధర్మం ఇతరము ఉండకూడదు మరి ఆవులో ఇతర పశువుల విశేషమైనటువంటి ధర్మం ఒకే ధర్మం అసాధారణ ధర్మం ఏముంది అని అంటే శాసనాది మొత్తం లక్షణం శాసనము శాసనం అంటే గంగడోలు గలకంబలము అంటారు గళ అంటే మెడ కంబలం అంటే దాని ఆ మెడకు వేలాడబడేటువంటి చర్మ విశేషం అది గోవుల్లో ఉంటుంది ఆ మెడ కింద చర్మ విశేషం దానికి గంగడోలు అంటారు గలకంబలం అంటారు దానికి శాసనము అని కూడా అంటారు శాసనాది మొత్తం గోర్ లక్షణం అని ఈ విధంగా చేసినట్లయితే ఈ లక్షణము సంపూర్ణ గోవుల్లో ఉంటుంది మరియు ఇతర పశువుల్లో ఉండదు ను ఏ పశువునైనా తీసుకో గాడిద గుర్రము ఏనుగు ఒంటే ఇంకా జింక ఏవేవి తీసుకో ఏ పశువుకు కూడా ఈ మిడకి ఇంకా వేలాడబడేటువంటి చర్మ విశేషమైనటువంటి గంగడోలు లేదా గలకంబలము ఉండదు అందుకని ఇప్పుడు ఈ గలకంబలత్వం అదే ఈ అనేది ఆవులో ఉన్నటువంటి అసాధారణ ధర్మం ఒకేదాని ఎందు ఉంటుంది కేవలం ఆవు ఎందే ఉంటుంది కానీ ఇతర పశువుల్లో ఉండదు గంగడోలు గలది ఆవు అని ఈ విధంగా లక్షణం చేసినట్లయితే ఏమవుతుంది అది కేవలము ఆవు ఉంటుంది కాబట్టి అప్పుడు ఇతర పశువుల నుంచి ఇది ఆవు అని నిర్ధారణ చేసి గుర్తించడానికి వస్తుంది అందువల్ల ఈ శాసనాది మొత్తం అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఇది నిర్దిష్ట లక్షణం దీనిలో దోషం లేదు అవ్యాప్తి దోషము లేదు ఎందుకు సంపూర్ణ గోవుల్లో ఉంటుంది కాబట్టి ఒక గోవుల్లో ఉంటుంది ఒక గోవులో ఉండదు అనేటువంటి దోషము రాదు అవ్యాప్తి దోషము రాదు మరి ఇతర పశువుల్లో ఉంటుందా అతివ్యాప్తి అవుతుందా అంటే ఇతర పశువుల్లో కూడా ఉండుటలేదు మరి అసంభవం కూడా లేదు అందుకని అతివ్యాప్తి అవ్యాప్తి మరి అసంభవం అనేటువంటి దోషత్రయ రహితము ఈ శాసనాది మొత్తం లక్షణం ఉంది కాబట్టి ఇది అసాధారణ ధర్మము ఈ అసాధారణ ధర్మమునకే లక్షణము అంటాం కాబట్టి ఇట్లా వేదాంతంలో కానీ న్యాయంలో కానీ సాంఖ్యంలో కానీ ఇతర శాస్త్రాల్లో పారిభాషిక శబ్దాలు అని వస్తాయి మనం కొన్ని అసాధారణమైనటువంటి పారిభాషిక శబ్దాలు వాటి యొక్క లక్షణం చేయబడుతుంది ఆ లక్షణము ఇతర శబ్దాల్లో ఉండదు ఇతర పదార్థాల్లో ఉండదు అటువంటి లక్షణాలు ప్రతి పారిభాషిక శబ్దానికి ఉంటాయి ఆ లక్షణము మనం కంఠస్థం చేసుకున్నట్లయితే ఈ శబ్దం యొక్క అర్థము ఇంతే ఉంటుంది వేరే ఉండదు అని ఒక నిర్ధారితమైనటువంటి శబ్దార్థము నిష్పన్నమవుతుంది అది గుర్తించినట్లయితే మనకు శబ్ద నిస్సంశయంగా అవుతుంది అప్పుడు కానీ మనం వేదాంతాన్ని చక్కగా నిర్ధారణ చేయడానికి వస్తుంది నిశ్చయం చేసుకోవడానికి వస్తుంది అఖండం అన్నామనుకో అప్పుడు పంచభేద రహితం అఖండం లేదా త్రివిధ భేద రహితం అఖండం అనంతమన్నాం అనుకో దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం అనంతం అజ్ఞానం అన్నాం అనుకో అజ్ఞానం యొక్క లక్షణం ఏంటి ఆవరణ విక్షేప శక్తులు గల అనిర్వచనీయ భావరూప పదార్థమునకు అజ్ఞానమందురు ఇది దాని లక్షణం ఇంకా లక్షణం చేసేటప్పుడు అన్యత్ర దోషాలు ఆ దోషాలను వ్యావృత్తి చేయడానికి అనేక విశేషణాలు చెప్పవలసి వస్తుంది ఆవరణ విక్షేపశక్తులు గల అనాది అనిర్వచనీయము భావరూపం ఇవన్నీ విశేషణాలు ఇచ్చి చెప్పవలసి వచ్చింది అక్కడ ఎందుకంటే ఆ విధంగా చెప్పకపోతే వేరే వేరే చోట అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు వస్తాయి ఈ విధంగా విశేషణాలు ఇచ్చి ఆ వస్తువు యొక్క నిర్దిష్టమైన లక్షణము చేయవలసి ఉంటుంది ఆ లక్షణం మనకు ఉన్నట్లయితే వేదాంతము సుకరం అవుతుంది సులభం అవుతుంది అనాయాసంగా బోధ అవుతుంది అందుకని ఈ పారిభాషిక శబ్దాలకు లక్షణం అంటూ చేస్తారు కాబట్టి ఆ లక్షణము ప్రతి విద్యార్థికి కంఠస్థమై ఉండాలి ఉన్నప్పుడే వేదాంతము మనకు సులభంగా అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడు మంగళము ఒక శబ్దం వచ్చింది ఈ మంగళము అంటే దేనికంటారు దాని లక్షణం ఏమిటి అని ఈ విధంగా ప్రశ్న పడినప్పుడు ఆ లక్షణం ఈ విధంగా చేయబడింది వృత్తిరత్నాల్లో మేము చూడండి సమాధానం ఐదు ప్రశ్నలు చేసుకున్నాం మనం మంగళాచరణం ఏమిటి మంగళాచరణ విషయంలో ప్రమాణం ఏమిటి మంగళము ఎన్ని విధములు గ్రంథారంభముల మంగళాచరణం ఎందుకు చేయాలి మంగళాచరణం యొక్క ప్రయోజనం ఏమిటి ఈ విధంగా ఐదు ప్రశ్నలు మనం చేసుకున్నాము ఐదు వికల్పాల్లో మొదటి వికల్పం నాకు సమాధానం ఈ విధంగా చెప్పబడుతుంది మంగళాచరణం అనగా ఏమిటి అంటే దాని స్వరూపం స్వరూపం అంటే లక్షణం మంగళాచరణం లక్షణం ఏమిటి అని ఈ విధంగా మనకు శంఖ దానికి సమాధానం చెప్పబడుతుంది మంగళాచరణం లక్షణం సమాప్తి ప్రతిబంధకీభూత విఘ్న విశేష విఘాతకత్వం మంగళత్వం సమాప్తికి అంటే గ్రంథము గాని ఏదైనా కార్యము గాని నిర్విఘ్నంగా సమాప్తము కావాలి అంటే ఆ సమాప్తికి కొన్ని ప్రతిబంధకాలు ఎదురు నిలుస్తాయి సమాప్తి ప్రతిబంధకీభూత ఆ ప్రతిబంధకాలు ఏవి అంటే అంటే పాప విశేషం ఆ పాపమే విఘ్నమై ప్రతిబంధకమై నిలుస్తుంది అంటే ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా సమాప్తం కాకుండా నిలిపివేస్తుంది అది ప్రతిబంధకము లేదా విఘ్నము అంటారు ఆ విఘ్నాన్ని విఘాతం చేసేటువంటిది ఏదో ధ్వంసం చేసేటువంటిది ఏదో నాశనం చేసేటువంటిది ఏదో ఆ వ్యాపార విశేషానికి మంగళము అంటాం ఆ విఘ్నాలను ధ్వంసం చేసేటువంటి వ్యాపార విశేషం ఉంటుందో దానికి మంగళము అంటాం గ్రంథం యొక్క కానీ ఏదేని కార్యం యొక్క సమాప్తి అందు తటస్థపడు ప్రతిబంధకములను విశేషముగా ధ్వంసం చేయున్నది మంగళ మనబడును అని మేము రాసాం అక్కడ లేదా మంగళం యొక్క లక్షణము మార్చి చెప్తున్నాం చూడండి విఘ్నధ్వంసమునకు అనుకూల వ్యాపారమునకు మంగళమందురు ఇది ఒక లక్షణం విఘ్నధ్వంసమునకు అనుకూల వ్యాపారం అంటే ఏ ప్రతిబంధక రూప సమాప్తి యందు ప్రతిబంధక రూపమైనటువంటి ఏవైతే విఘ్నాలు ఉంటాయో ప్రతిబంధకాలు ఉంటాయో వాటిని ధ్వంసం చేయుటకు ఏ వ్యాపార విశేషం అనుకూల వ్యాపారం ఏదైతే ఉంటుందో దానికి మంగళము అంటారు విఘ్నం గ్రంథ సమాప్తి ప్రతిబంధక రూప పాపం విఘ్నం అంటే ఏంటి గ్రంథ సమాప్తికి ప్రతిబంధక రూపము అంటే నిలిపివేసేటువంటి ఏదైతే పాప విశేషమున్నదో దానికి విఘ్నము అంటారు దాని యొక్క ధ్వంసం అంటే నాశం నందు అనగా నివృత్తి అందు అనగా ఉపయుక్త వ్యాపారము అనగా మనోవాకాయముల క్రియా విశేషము మంగళము అనబడుతుంది ఆ విఘ్నాన్ని ధ్వంసం చేయుటకు అనుకూలమైనటువంటి వ్యాపార విశేషము వ్యాపారం అంటే ఏంటి ఇక్కడ బట్టల వ్యాపారము ఆ వ్యాపారం అనుకోకండి వ్యాపారం అంటే మనసు ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ శరీరము ద్వారా కానీ చేయబడినటువంటి క్రియా విశేషం దీనికి వ్యాపారం అంటారు ఈ వ్యాపారము ఏదైతే విఘ్నధ్వంసానికి అనుకూలముంటుందో దానికి మంగళము అంటారు ఈ విధంగా మంగళం లక్షణము రెండు విధాలుగా తెలుసుకుందాము సమాప్తి ప్రతిబంధకీభూత విఘ్న విశేష విఘాతకత్వం మంగళత్వం అనేది ఒకటి లేదా విఘ్నధ్వంసం యొక్క అనుకూల వ్యాపారానికి మంగళము అని కూడా రెండు లక్షణాలు తెలుసుకుందాం అయితే కొందరు గ్రంథకర్తలు మంగళం యొక్క పరిష్కృత లక్షణము ఈ క్రింది విధముగా చేసి ఉన్నారు నైయాయకులు వైశేషకులు కొంతమంది గ్రంథకర్తలు ఈ మంగళం యొక్క లక్షణాన్ని పరీక్ష చేసి निर्दिष्ट परष्कृत लक्षण मरक रकमटा लक्षण अन विघ्न भिन्न सती विघ्न ध्वस प्रतिबंधक अभाव भिन्न सती प्रारिप्स विघ्न ध्वंस असाधारण कणम मंगलम चुजारा आक्षण विटने चक्र चेट उठेगा కారణం దేనికంటారు ఏదైనా కార్యాన్ని సాధించాలంటే ఒక కారణం అంటూ ఉండాలి కదా కారణం లేకుండా కార్యం ఉంటుందా ఉండదు కారణం దేనికంటారు కార్యనియత అవ్యవహిత పూర్వవృత్తిత్వం కారణత్వం కారణాలు అనేక సాధారణ కారణాలు ఉన్నాయి అసాధారణ కారణాలు ఉన్నాయి అసాధారణ కారణంలో మళ్ళీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఉపాధానంలో పునః వివర్త పరిణామ ఉపాదానము ఈ విధంగా ఒక పోషకం తీసినట్లయితే ఆ ఒక డయాగ్రామ్ లాగా వెళ్తుంది అసలు కారణం అంటే దేనికంటారు కార్యనియత అవ్యవహిత పూర్వవృత్తిత్వం కారణత్వం ఇది ఆ లక్షణం అంటే కార్యోత్పత్తి కంటే పూర్వక్షణంలో మరియు పూర్వ దగ్గరలో ఉండాలి ఎక్కడైతే కార్యం ఉత్పన్నమవుతుందో ఆ కార్యమునకు అతి సన్నిహితంలో మరియు పూర్వక్షణంలో ఉండాలి కార్యోత్పత్తి కంటే పూర్వక్షణంలో ఉండాలి అది ఎప్పుడో ఉన్నది ఇప్పుడు కార్యానికి కారణమవుతుందంటే కాదు ఇప్పుడే వర్తమానం ఇదే క్షణంలో కార్యోత్పత్తి క్షణంలో అక్కడ కారణం ఉండాలి అదే స్థలంలో ఉండాలి ఎక్కడో ఉంది ఇది ఇక్కడ కారణమవుతుందంటే కాదు ఉదాహరణకు ఒక కుండ ఒక ఘటము కులాలను తయారు చేస్తాడు కుమారి వాడు తయారు చేస్తాడు ఆ కుండ తయారు కావడానికి దండ చక్రము మరియు కులాలు కూడా కారణమే మట్టి ఇవన్నీ మరి సారే ఏమంటారు చక్రం అవన్నీ ఉండాలి కదా అవన్నీ సామగ్రులు ఉంటేనే కారణ సముదాయానికి సామాగ్రి అంటే ఏమంటారు కారణ సముదాయమునకు సామాగ్రి అందరు ఇది కా సామాగ్రి యొక్క లక్షణం ప్రతిదానికి లక్షణం అంటూ ఉంటుంది ఇది ఎట్లా ఉండదు మ్యాథమెటికల్లో పలు సూత్రాలు ఉంటాయి ఆ బీజగణితంలో అన్ని సూత్రాలు ఉంటాయి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏమి అంటారు కదా నాకెందులో అరిగాని అది సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాన్ని విశ్లేషణ చేస్తే ఇంత పొడిగొస్తుంది ఆ అంత సంపూర్ణంగా దాన్ని అంతటిని క్రోడించి ఒక సూత్రంలో చెప్తారు ఆ విధంగా ఈ లక్షణాలు కూడా ఉంటాయి ఆ లక్షణం మనం కంటస్థం చేసుకున్నాం అనుకో మొత్తం దాని బ్యాక్గ్రౌండ్ అంతా తెలుస్తుంది ఆ భావం అందులో ఉంటుంది అందువల్ల సామాగ్రి అంటే దేనికన్నాము కారణ సముదాయములకు సామాగ్రి అన్నాము కారణం అంటే దేనికన్నాము అవ్యవహిత నియత పూర్వ వృత్తిత్వం కారణత్వం అంటే కార్యోత్పత్తి స్థలములు కార్యోత్పత్తి కంటే పూర్వక్షణములు నియమం అంటే తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి వస్తువే కారణమవుతుంది కుండను తయారు చేయడానికి చక్రాన్ని గ్రెగ్గర గరిగిరే తింపుతాడు వేగంగా తింపుతాడు ఆ తింపడానికి పరికరం ఏమిటి దండ దండ అంటే కొడుగాటి కర్ర ఆ కర్రను ఆ చక్రం పైన పెట్టి దాన్ని గిరగిర తిప్పినట్లయితే అప్పుడు వేగంగా చక్రం తిరుగుతుంది అప్పుడు కానీ కుండను తయారు చేస్తాడు ఇప్పుడు ఆ మట్టి కానీ ఆ చక్రము కానీ ఆ దండ కానీ ఆ కులాలుడు కానీ ఆ కుండ అనేటువంటి కార్యోత్పత్తి కంటే ఆ కార్యోత్పత్తి జరిగేటువంటి అదే స్థలములో గొడవ దేశములో నియమం చేత ఉండాలి లేకపోతే నడవది చక్రాన్ని తింపేటువంటి దండ ఉంది ఆ దండ ఇంట్లో ఒక మూలకు ఉంది ఇక్కడ కుండ తయారు చేయడానికి నిలుచున్నాడు కులాలడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దండ ఇప్పుడు ఈ కుండకు కారణమవుతుందా కాదు గొడవ దేశంలో ఉండాలి ఎదురుగా ఉండాలి అక్కడే దగ్గర పూర్వక్షణంలో ఉండాలి ఎప్పుడో నిన్న ఉండే మున్న ఉండే ఇవ్వాలి లేదంటే నడవదు ఇదే క్షణంలో ఇక్కడ ఉండాలి అంటేనే అప్పుడది దానికి కారణంగా ఉపయోగపడుతుంది అట్లే చక్రం అనండి మట్టి ఇవన్నీ కారణాలు దానికి ఉండకు అందుకని కార్యనీయత అవ్యవహిత పూర్వ వృత్తిత్వం అనే కారణాలు అక్షన్ ఆ కారణం కూడా సాధారణ కారణము మరి అసాధారణ కారణము అనే భేదం చేత రెండు ప్రకారాలు ఉంటాయి సాధారణ కారణాలు తొమ్మిది ఉంటాయి సాధారణ కారణాలంటే ప్రతీ కార్యానికి కూడా ఆ కారణాలు ఉపయోగం అవుతాయి ఈ కార్యానికి ఉపయోగపడుతుంది ఈ కార్యానికి ఉపయోగపడదు ఇట్లా కాదు ఏ కార్యమైనా ఉండగాక ప్రపంచంలో ప్రతీ కార్యానికి ఈ తొమ్మిది కారణాలు ఉపయోగపడతాయి ఏమిటి ఈశ్వరుడు ఒకటి ఈశ్వరుని యొక్క జ్ఞానము రెండు ఈశ్వరుని యొక్క ఇచ్ఛ మూడు ఈశ్వరుని యొక్క ప్రయత్నము నాలుగు దేశము అంటే ఒక ప్రదేశము ఏదైనా కార్యము తయారు చేయాలంటే దానికి ఒక దేశం కావాలి కదా ఆ దేశం కూడా సాధారణ కారణం మరియు కాలము ఒక కాలంలో చేస్తాము అదృష్టం ఆ కార్యం ఉత్పన్నం కావడానికి దాని అదృష్టం కూడా ఉండాలి దాని అదృష్టం లేకపోతే చేస్తూ ఉంటే చెడిపోతూ ఉంటుంది అదృష్టం కూడా ఉండాలి మరియు ప్రాగ్ అభావము అంటే కార్య ఉత్పత్తి కంటే పూర్వం దాని అభావం ఉండాలి పూర్వమే ఉంటే అది కార్యమే చేసేది ఎట్లవుతుంది మొదలు దాని అభావం ఉండాలి అది ప్రాగభావం ఉండాలి మరి ప్రతిబంధక భావం కూడా ఉండాలి ఏ విఘ్నాలు రావద్దు విఘ్నాలు అంటే కార్య ఈ తొమ్మిది కారణాలు ఈశ్వరుడు ఈశ్వరుని జ్ఞానము ఈశ్వరుని యొక్క ఈశ్వరుని ప్రయత్నము దేశము కాలము అదృష్టము ప్రాగభావము ప్రతిబంధకభావము ఈ తొమ్మిది కారణాలు సర్వకార్యములకు సాధారణము నువ్వు ఘటము చేయి పటము చేయి ఏదన్నా చెయ్యి ఏ కార్యం ప్రపంచంలో నువ్వు ఏ కార్యాన్ని చేయాలంటే కూడా ఈ తొమ్మిది కారణాలు తప్పకుండా ఉంటాయి ఇవి సాధారణ కారణాలు ఎందుకు సర్వకార్యక కారణభోవేశారణ కారణకయ్యే సాధారణ కారణం ఒక లక్షణం ఏమిటి అన్ని కార్యములకు ఏది ఉపయోగపడుతుందో అది సాధారణ కారణం మరి కిసి ఏక కార్యక కారణభోవేశో అసాధారణ కారణకయ్యే ఏదో ఒక కార్యములకు మాత్రమే ఉపయోగపడుతుంది దానికి అసాధారణ కారణం అంటారు ఇప్పుడు కుండను ఉంది ఆ కుండను తయారు చేయాలంటే దండ చక్రము కులారుడు మట్టి ఇవన్నీ అసాధారణ కారణాలు ఎందుకు ఇవి కుండకు మాత్రమే ఉపయోగపడతాయి ఒక వస్త్రమును తయారు చేయాలంటే ఉపయోగపడవు వేరే ఇంకో కార్యాన్ని తయారు చేయాలంటే ఉపయోగపడవు కుండకు మాత్రమే ఉపయోగపడతాయి చక్రము దండ మట్టి మట్టితోని వస్త్రం తయారు చేయగలవా చక్రంతో వస్త్రం తయారు చేయగలవా కులాలుడు వస్త్రాన్ని తయారు చేయగలడా నేతగాడు శాలీయుడు వస్త్రాన్ని తయారు చేస్తాడు కానీ కులాలుడు చేయలేడు కదా అట్లే ఈ దండ ఈ కట్టె కర్ర ఇది కూడా అసాధారణ కారణం అందుకని ఇవి కేవలం కుండకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి వేరే కార్యానికి ఉపయోగపడవు అందుకని ఇవి కారణము వస్త్రాన్ని తయారు చేయడానికి దాని అసాధారణ కాలంలో వేరే ఉంటాయి అవి ఏమంటారు వేము తురి కదా ఆ జోట ఆ మొగ్గము మొదలైనటువంటి వాటి కరణ విశేషాలు వేరే ఉంటాయి అవి దానికి అసాధారణ కారణాలు ఉంటాయి అంటే ఏ కార్యానికి ఆ కార్యం యొక్క కారణాలు వేరువేరుగా ఉంటాయి అట్లా ఇక్కడ విఘ్నధ్వంసానికి అసాధారణ కారణం ఏదో అది మంగళము అన్నారు ఇంకంటేనే సరిపోదు అట్లా అసాధారణ కారణం ఏదో అది మంగళం అంటే మరి దండ చక్కెర పులాడు అవి కూడా అసాధారణ కారణాలే అవుతాయి మరి వాటికి మంగళం అంటావేమి మంగళం అనేది మనస్సు ద్వారా చేసేది ఉంటుంది భావన చేసేది ఉంటుంది అవి కుండకు అసాధారణ కారణం కానీ విఘ్నధ్వంసానికి కాదు అందుకని అసాధారణ కారణమైతే ఉంది మంగళము కానీ దానికి ఇంకా వేరే విశేషణాలు కూడా ఇవ్వవలసి వచ్చింది అది ఇక్కడ పరీక్ష చేయడం జరిగింది చూడండి విఘ్న భిన్నత్వే సతి विघ्नध्वस प्रतिबंधक अभाव भिन्नवे सती प्रारिप्सित विघ्नध्वंस असाधारण कणम मंगलम अंतटी थे विघ्नल कंटे भिन्नमई विघ्नध्वसम या प्रतिबंधक अभाव कंे भिन्नम प्रारपक्षत अंत प्रारंभक विषयभूत कार्य विघ्नध्वंस को असाधारण कणमे अभी మంగళ మనబడును అని తెలుగులో అనువాదం చేసి చెప్పినాం అయినా మాత్రం ఏం తెలిసింది ఏం తెలవలేదు సరే ఇప్పుడు ఆ లక్షణం యొక్క పరీక్ష చేయాలి పరీక్ష అంటే పదకృతి అంటారు అంటే ఒక్కొక్క పదాన్ని ఎందుకు పెట్టవలసి వచ్చింది ఇప్పుడు విఘ్న భిన్నత్వే సతీ ఇదొక పదం మరి విఘ్నధ్వంస ప్రతిబంధక అభావ భిన్నత్వే సతీ ఇదొక పదం ప్రారీప్సిత అనేది ఒక పదం అసాధారణ అనేది ఒక పదం కారణం అనేది ఒక పదం ఇవన్నీ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే ఈ విధంగా చెప్తే ఏమవుతుంది కొన్ని కొన్ని చోట్ల అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అనే దోషాలు పెట్టకపోతే ఆ దోష నివృత్తి కోసం ఇవి పెట్టవలసి వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అతివ్యాప్తి దోషము అవ్యాప్తి దోషము అసంభవ దోషం వస్తాయి కదా లక్షణం ఇవి లక్షణ దోషాలు అంటారు ఈ లక్షణ దోషాలను నివృత్తి చేస్తూ నిర్దిష్టముగా లక్షణము చేయవలసి ఉంటుంది అరా ఆ నిర్దిష్ట లక్షణం చేయుటకు ఉపయోగపడేటువంటి ఏ పదాలు అయితే ఉన్నాయో వాటిని నివేశం చేయవలసి వస్తుంది అప్పుడు మనము పరీక్ష చేయాలి ఈ పదం పెట్టకపోతే ఎక్కడ అతివ్యాప్తి దోషం లేదా ఆ లక్ష్యంలో అవ్యాప్తి దోషం వస్తుందా అసంభవ పరీక్ష చేయాలి లక్ష్య లక్షణం సంభవతి నవా ఇది విచారణ ఇది పరీక్ష యొక్క లక్షణం ప్రతిదానికి లక్షణమే అన్ని సూత్రాలు ఇవన్నీ కంటస్థమే ఉండాలి మూ అంటే లక్షణం ఆ అంటే లక్షణం వాటిని ఒక త్రాట మీద నడిచినట్టు ఉంటుంది ఎట్లాంటి అంటే నడిచే నడిచేది ఉంటుంది ఒక త్రాట మీద నడిచినట్టు సర్కస్ వాళ్ళు నడుస్తారు కాదు ఒక మీద నడుస్తారు వాళ్ళు ఆ బ్యాలెన్స్ కట్టుకొని ఇట్లా అంటే కూడా ఇటు పడతాడు అట్లా కూడా అట్లు పడతాడు అట్లా పడకుండా సావధానంగా నడవలసి ఉంటుంది ఆ త్రాట మీద అట్లా మనం కూడా వేదాంత అభ్యాసం చేసేటప్పుడు చాలా సావధానంగా ఉండాలి మీరు వింటారు పురాణం విన్నట్టు చెప్పుకొని ఆయన నీ బోధ నీకు మా బాధ మాకు అన్నట్టు మీరు వింటారు కానీ అట్లా విన్నా కూడా విద్యార్థి అలర్ట్గా ఉండాలి సావధానంగా ఉండాలి ఒక్కొక్క శబ్దాన్ని ప్రయోగం చేయడంలో వివక్ష ఏమిటి తాత్పర్యం ఏమిటి అదంతా గ్రహిస్తూ ఉండాలి ఎట్లా ఉండాలంటే పిల్లి ఎలుకను పట్టడానికి ఎంత సావధానంగా అది ఎంత సతర్కత చూస్తూ ఉంటుందో ఆ ఎలుక దాని యొక్క ఆ బెజం నుండి రంధ్రం నుండి వెళ్ళేదే తడువు తక్కువ అందుకుంటుంది అది తిరిగి మళ్ళీ ఆ రంధ్రంలోకి దూరక ముందుకే ఇది అందుకుంటుంది అంత అలర్ట్ ఉంటుంది పిల్లి అట్లా ఉండాలి మనం గురుముఖం ద్వారా ఒక్కొక్క శబ్దం వెళ్ళుతూ ఉంటే వెళ్ళంగానే వెంటనే పట్టుకోవాలి దాన్ని అట్లా తయారుగా ఉండాలి అంత సావధానం ఉండాలి కళ్ళు మూసుకొని నిద్రపోకుండా ఆవులింతలు తీసుకుంటా వింటే వాడు విద్యార్థి కాదు అది బోధ కాదు వాడిని అధ్యయనం కాదు చెప్పుకోని ఆయన చెప్పుకో నేను చెప్పుకో అని ఆ భర్తకే వదిలేసి వాళ్ళు మంచిగా నిస్సంశయంగా ఊకుంటారు సంశయం ఉండదు అది కాదు విద్యార్థి లక్షణం సావధానంగా ఉండాలి ఇప్పుడు రేపటి నుంచి మన తత్వానుసంధానం విచారం చేయబోతున్నాం అలర్ట్గా ఉండాలి ఒక్కొక్క శబ్దానికి వివక్ష ఉంటుంది దాన్ని గ్రహిస్తూ పోతూ ఉండాలి విచారణ చేసుకుంటూ పోతూ ఉండాలి వేదాంత పంచాదశ అంటే అది వెన్నెలా వెన్నపుసలాగా ఉంటుంది దాన్ని నవ్వులకుండా అట్టలే మింగొచ్చు కానీ ఈ తత్వానుసంధానం ఉంది కదా ఇది న్యాయ ఉన్నది అడుగు లక్షణాలు సవధానంగా విచారణ చేస్తూ పోవాలి అందుకని లక్షణం అంటే ఏమిటి మంగళం అంటే ఏమిటి ఇప్పుడు ఈ మంగళం యొక్క లక్షణం యొక్క పరీక్ష చేయాలి పదకృతి చేయాలి అంటే ఈ శబ్దం పెట్టకుంటే ఏమవుతుంది విచారణ చేయాలి ఇక్కడ మంగళం అన్నది విఘ్నముల కంటే భిన్నమై ఉన్నది ఇప్పుడు మ మనం మంగళాచరణం చేస్తున్నాం అనుకోండి ఏదో ఒకటి మంగళ శ్లోకం మనం నేను వేదాంత పంచదశిని ప్రారంభం చేసుకున్నాము నమ శ్రీ శంకరానంద గురుపాదాంబు జన్మని సవిలాస మహామోహ గ్రహ గ్రాసైక కరుమణి అని మంగళ శ్లోకం చదువుకున్నాము ఆ శ్లోకం ఏంటి అది మంగళం అంటే ఏమిటి అది మనము ఆ మంగ ఆ గ్రంథ అధ్యయనం అనేటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు మన యొక్క పూర్వకృత ఏవైతే పాప విశేషం అది ప్రతిబంధకంగా వచ్చేందుకు అవకాశం ఉంది శ్రేయాంశ బహువిజ్ఞాని పుణ్యకార్యం చేయబోతే అనేక ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఆ పాపాలు ఎదురు కాకూడదు నివృత్తి కావాలి అనేటువంటి భావన చేత ఆ మంగళం చేస్తున్నాం ఆ మంగళం చేస్తే ఆ ప్రతిబంధకాలు రావు అట్లా ఇక్కడ మంగళం అనేది ఏదైతే ఉందో అది విఘ్నముల కంటే భిన్నంగా ఉన్నది మంగళం అంటే విఘ్నమా పాపమా పాపాన్ని ధ్వంసం చేసేది మంగళం పాపం కంటే భిన్నంగా ఉన్నది విఘ్నముల కంటే భిన్నంగా ఉన్నది మరియు విఘ్నధ్వంసరూప కార్యమునకు జనకముకు ప్రతిబంధక అభావము కలదు దానికంటే కూడా భిన్నమై ఉన్నది ఆ విఘ్నధ్వంసము చేయుటనే ఇక్కడ మనము మంగళం యొక్క కార్యం మంగళం ఎందుకు చేస్తున్నాం విఘ్నాలను ధ్వంసం చేయడం ఆ ధ్వంసం అనేదే ముఖ్య కార్యం మంగళానికి అయితే ఆ కార్యానికి జనకమైనటువంటి ఏ ప్రతిబంధక అభావం ఉన్నదో ఎందుకంటే ఏదైనా కార్యం చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సాధారణ కారణాల్లో ప్రతిబంధక అభావం కూడా ఒక కారణం ఉంటుంది తొమ్మిది కారణాల్లో ప్రతిబంధక అభావం అనేది ఒక కారణం ప్రతిబంధక అభావం ప్రతిబంధకం అంటే కార్య కార్యాన్ని నిలుపున్నది ప్రతిబంధకము ఆ ప్రతిబంధం ఒక అభావం కూడా ఒక కారణం ఉంటుంది కార్యం కావాలంటే అందుకని ఆ కార్యజనకమైనటువంటి ప్రతిబంధక అభావం ఏది కలదు దానికంటే కూడా ఈ మంగళం వేరే ఉంది ఎందుకంటే ప్రతిబంధక అభావం అంటే మంగళం కాదు కదా ప్రతిబంధక అభావం కాదు మంగళం మంగళం వేరే దానికంటే వేరే ఉంది మంగళం అనేది భావ రూపం ఉన్నది అభావ రూపం కాదు ప్రతిబంధక అభావం అనేది అభావ రూపం అందుకని ప్రతిబంధక అభావం కంటే మంగళం వేరుగానే ఉంది అట్లే ప్రారంభించాలి అని ఇచ్చకు విషయభూతముకు ఏ గ్రంథం కలదో మనం ఒక గ్రంథ విశేషాన్ని ప్రారంభించుకుందాం తత్వానుసంధానమే అనుకోండి వేదంతా పంచదర్శ అనుకోండి ఏదైనా ఒక గ్రంథాన్ని ప్రారంభించాలి మనకు ఇచ్చకు విషయం ప్రారంభించాలి అనేటువంటి ఇచ్చకు విషయము ఆ గ్రంథం దానికి ప్రతిబంధకములకు విఘ్నముల యొక్క ధ్వంసములకు అసాధారణ కారణం ఉంటుంది ఆ గ్రంథాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి ఏ ప్రతిబంధకాలు వస్తాయో ఆ ప్రతిబంధకములు అయినటువంటి విఘ్నాలు ఉంటాయో ఆ విఘ్నములను ధ్వంసం చేయుటకు ఈ మంగళం అనేది అసాధారణ కారణమై ఇటువంటిది మంగళము విఘ్నముల కంటే భిన్నంగా మరియు విఘ్న ధ్వంస ప్రతిబంధక అభావం కంటే భిన్నంగా మరియు అంటే ప్రారంభించాలి అనేటువంటి ఇచ్చక విషయముకు గ్రంథం యొక్క ఏదైతే ప్రతిబంధకాలు ఉంటాయో ఆ ప్రతిబంధాలకు ధ్వంసం చేయనటువంటి అసాధారణ కారణము మంగళము అనబడుతుంది ఇది కొద్దిగా దాన్ని విశ్లేషణ చేసి చెప్పినట్లయింది ఇప్పుడు దాన్ని పదకృతి చేయాలి ఒక్కొక్క పదం ఎందుకు పెట్టింది ఉత్త లక్షణ పరీక్ష ఆ లక్షణం పరీక్ష అంటే పదకృతి అంటే ఈ పదం పెట్టకపోతే ఏమవుతుంది ఈ పదం పెట్టకపోతే ఏమవుతుంది అని విచారణ చేయాలి లక్ష్యశ లక్షణం సంభవతి నవ మనం ఏ లక్ష్యముల గురించి లక్షణం చేసుకున్నామో ఆ లక్షమునకు ఆ లక్షణము సంభవిస్తుందా లేదా అనేటువంటి విచారణ దీనికి పరీక్ష అంటారు పరీక్ష అంటే పిల్లలకు ఏదో ఆరు నెలలకు పరీక్షలు ఉంటాయి అది కాదు ఇక్కడ పరీక్ష అంటే విచారణ చూడు విఘ్న భిన్నత్వే సతి అని మొదటి పదం చెప్పుకున్నాము మంగళం యొక్క లక్షణము విఘ్న భిన్నత్వే సతి అని ఇంత భాగమును లక్షణంందు నివేశం పని ఏడల విఘ్న భిన్నత్వే అనేటువంటి ఇంత భాగాన్ని మనం లక్షణంలో నివేశం చేయకపోతే ప్రవేశం చేయకపోతే అప్పుడు విఘ్నముల ఎందు అతివ్యాప్తి దోషం ప్రసక్తమవుంది విఘ్నముల ఎందు అతివ్యాప్తి దోషం వస్తుంది మనకు లక్ష్యము మంగళము దాన్ని లక్షణం చేస్తున్నాం ఆ లక్షణంలో ఈ విఘ్న భిన్నత్వే సతి అని చెప్పకపోతే విఘ్నములందు అతివ్యాప్తి అవుతుంది అంటే పాప విశేషం పాప దోషముల కంటే భిన్నంగా ఉండాలి మంగళం ధ్వంసం చేయున్నదే ఉంటుంది ఏది ధ్వంసం చేయున్నది ఉంటుందో అది ఏది ధ్వంసం చేయబడుతుందో దానికంటే వేరుగా ఉండాలనా లేదా ఇప్పుడు ఒక కర్ర తీసుకొని ఒక ఘటం మనం ప్రహారం చేసినాం అక్కడ ఆ ఘటము ధ్వంసం అవుతుంది ఇప్పుడు ఆ ధ్వంసము నిమిత్తమైనటువంటి ఆ ముద్గరము ఏ విధంగా కారణముందో అదేవిధంగా ఘటం కూడా దాని ధ్వంసమునకు కారణం ఉంది ఘటము లేకపోతే ధ్వంసం ఎవరిది అంటే తన ధ్వంసంకు తాను కూడా అసాధారణ కారణం ఉంటుంది అట్లే ఘటరూప ప్రతియోగి కూడా స్వధ్వంసం నందు కారణము ఉంటుంది అట్లే విఘ్నముల యొక్క ధ్వంసం ప్రతి కూడా అసాధారణ కారణమవుతుంది అందువల్ల ఆ విఘ్నములందు ప్రసక్త మగు అతివ్యాప్తి నివారణార్థము ఉక్త లక్షణంలో విఘ్న భిన్నత్వే సతీ అను ప్రథమ సత్యంత విశేషణము ఇవ్వబడింది అదేవిధంగా ఉక్త లక్షణంలో విఘ్నధ్వంస ప్రతిబంధకాభావ భిన్నత్వే సతీ అను ఇంత భాగమును చెప్పని ఎడలా ఆ విఘ్నధ్వంస ప్రతిబంధక అభావం నందు అతివ్యాప్తి కలుగును ఎందుకంటే ప్రతిబంధకము విద్యమానం ఉన్నచో ఏ కార్యమును ఉత్పన్నం కాదదు ఈ కారణంచే ఆ ధ్వంసం యొక్క ఉత్పత్తి అందు ప్రతిబంధక అభావము కారణమవుతుంది మనం యొక్క లక్షణమైతే విఘ్నధ్వంస ప్రతిబంధక అభావం నందు లక్షణము పోతుంది కాబట్టి లక్ష్యమును విడిచి अलख्यम विघ्न ध्वंस प्रतिबंधक अभावन नक्षण इधिव्या दोषग्रस्त अति व्याति दोष निवृत्तिसमु उक्त लक्षण विघ्नध्वस प्रतिबंधक अभाव भिन्न सती अ्वितीय सत्य विशेषण इव बेवे लक्षण नारिपित पदम चर्चन चो కారీరి యాగమునందు లక్షణం యొక్క అతివ్యాప్తి కలుగుతుంది ఎందుకంటే ఆ కారీరి యాగము విఘ్నముల కంటే భిన్నమున్నది విఘ్నధ్వంస ప్రతిబంధక అభావము కంటేను ఉన్నది అట్లే వృష్టికి అంటే వర్షమునకు ప్రతిబంధకములకు ఏ విఘ్నములు వాటి ధ్వంసములకు అసాధారణ కారణం కూడా ఉంది కానీ ఇక్కడ ప్రారీప్సిత అంటే ప్రారంభించాలి అని ఇచ్చకు విషయము మనకు కారీరి యాగము కాదు మంగళముంది కావున ప్రారంప్సిత పద నివేశం చేత కారీర యాగం అందు అతివ్యాప్తి నివర్తిస్తుంది ఒకవేళ ఉక్త లక్షణంలో అసాధారణ పదము చెప్పని ఏడల సాధారణ కారణాల్లో కూడా లక్షణము అతివ్యాప్తి దోషగ్రస్తమవుతుంది సాధారణ కారణాలు తొమ్మిది ఉంటాయి ఈశ్వరుడు ఈశ్వరుని జ్ఞానము ఈశ్వరుని ఇచ్చ ఈశ్వరుని ప్రయత్నము దేశము కాలము అదృష్టము ప్రాగభావము ప్రతిబంధక అభావము అను నవ సాధారణ కారణములలో అతివ్యాప్తి ప్రసక్తమగును తన్ నివారణార్థము అసాధారణ పదము ఇవ్వబడింది ఈ ప్రకారంగా విఘ్న భిన్నత్వే సతీ విఘ్నధ్వంస ప్రతిబంధక అభావ భిన్నత్వే ప్రారీప్సిత విఘ్నధ్వంస అసాధారణ కారణం మంగళం అని ఈ విధంగా మంగళం యొక్క నిష్కృష్ట లక్షణము చేయబడింది హరి ఓం తత్సనాభవ సహనోనత్ సహ వీరిస్తు